ఎన్నో కష్టాలు అసలు కష్టాల పరంపర అంటే ఆవిడ జీవితం చూస్తే చాలు అంత కష్టాల పరంపరలో కూడా ఆవిడికి ఒకే ఒక ఆధారం సద్గురు దర్శనం చి చిత్త చివరి కాలంలో కూడా మళ్ళా నాతోనే మాట్లాడింది ఏముంటుందంటే ఆవిడ మానసిక మౌనం చాలా కష్టం రా నాయనా మనసు మౌనపడితే ముక్తే కదా అంటుంది రెండు మాటలే మాట్లాడుతున్నాడు ఎన్నో చదివాను ఎన్నో చూశాను ఎన్నో ఆవిడ విన్నది ఆవిడ జీవితంలో వేరే పని పాట లేదు ఆవిడకేం ఏ రకమైన విషయ వ్యవహారం లేదు ఆవిడ జీవితంలో ఎప్పుడు సినిమా చూడలేదు ఆవిడ జీవితంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయ వ్యాపారం లేదు ఎందుకని జీవితం పిల్లల్ని పెంచడానికి శ్రమ చేయడమే సరిపోయింది కష్టపడమే సరిపోయింది తన కళ్ళ ముందే మనుమలు మనవరాళ్ళు అందరూ పోవడం కూడా చూసింది మనుమలు మనవరాళ్ళు కూడా పోయారు అల్పాయుష్కులు ఇలా ఆవిడ జీవితం అంతా పరిశీలిస్తే ఆవిడ జీవన సూత్రానిక ఆధారంగా నిలబడినటువంటిది సద్గురు దర్శనం ఒక్కసారే దర్శించింది కానీ పెనుమార్పును తీసుకొచ్చింది ఆవిడ వ్యవహారం వాళ్ళ పిల్లలకందరూ కూడా వెర్రి వ్యాపారంలాగా కనబడుతుంటుంది ఏమిటోరంటే ఆవిడ ఏదో చెబుతుంటుంది మాకు అర్థం కాదు అంటారు ఆ పిల్లలు చూడండి అంత ఎంత తేడా ఉంటుందంటే ఆ లోపల మేల్కొన్న తెలివిలో మేలుకొల్పించాడు ఆయన ఆ ఒకసారి దర్శించింది ఎక్కడి నుంచో దర్శించింది పైగా అది కూడా అది కూడా ఎక్కడో విజయవాడ వచ్చారు ఎప్పుడో నా చిన్నప్పుడు అరవై విషయం ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో విజయవాడ వస్తే అంత అల్లంత దూరాన్నించి చూశాను రా సత్యని అంటుంది ఆవిడ కానీ ఆ దర్శనం ఆవిడ జీవికకి ఆధారమే ఆవిడలో ఒక మేల్కొలుపునిచ్చింది ఒక జీవితాన్ని మనం ఇలా పరిశీలించడం నేర్చుకోవాలి ఆ సద్గురుమూర్తి యొక్క దర్శనం ఎటువంటి మేల్కొలుపునిచ్చిందంటే తనలోపల తన లోపల తాను తానైన తాను ఆ స్వరూప జ్ఞాన నిష్టలో మేల్కొల్పునిచ్చేసింది బయటపడేటటువంటి బయట జరుగుతున్న సమస్యల గురించి ఏమి ఆవిడ ఎప్పుడు నో కంప్లైంట్ అంతా బాబానే ఉన్నారా చూసుకుంటారు అంతా బాబానే ఉన్నారు నేను అన్ని ఆయనకే చెప్పుకుంటాను అంతా ఆయనే చూసుకుంటారు ఎప్పుడు ఇదే మాట ఆవిడ ఏ రకమైన సమస్య అయినా సరే అలాగే ఆవిడ జీవితం నడిచింది జాగ్రత్తగా గమనించాలి గమనిస్తే మానవ జీవితం అంతా ఏం కనబడింది ఇప్పుడు తెలివి పరిణామం సాక్షిత్వం లక్ష్యం లక్ష్యం ముక్తయితే లక్ష్యం మోక్షమైతే లక్ష్యం కైవల్యమైతే కిందన్న సాక్షి కిందన్న పరిణామం దానికంటే కింద ఉన్న తెలివి అటు తిరిగిపోయినాయి కైవల్య లక్ష్యం వైపు తిరిగిపోయినాయి వాడికి తెలివి పనిచేస్తుంది కానీ కైవల్యంలోనే పనిచేస్తుంది వాడికి పరిణామం వస్తుంది కైవల్యం దిశగానే పరిణామం వస్తుంది వాడికి సాక్షిత్వం నిలకడ కలిగి ఉంటాడు ఎక్కడా కేవలాత్మగా కైవల్య స్థితిలో నిలకడగలిగి ఉంటాడు చూడండి అదే ఇదే నాలుగు మాటలని బాహ్యం వైపు చెప్పండి అక్కడా తెలివే అక్కడా పరిణామమే అక్కడ సాక్షే అక్కడ లక్ష్యమే చూడండి వారిని బఫెట్ గారి జీవితం తీసుకుందాం డెబ్బై ఎనభై ఏళ్ల పాటు హాయిగా భోగిగా జీవించాడు ఇప్పుడు గుర్తొచ్చింది నేను అర్జెంటుగా మిలియనీర్ని బిలియనీర్ని ట్రియనీర్ని ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు నేనే అవ్వాలనుకున్నాడు అప్పటివరకు సంపాదించిన డబ్బు ఇటుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టాడు రాత్రింపగళ్ళు షేర్ మార్కెట్లో మునిగి తేలేడు ఈ షేర్లందులో ఆ షేర్లందులో కొన అమ్మ కొన అమ్మ ఆయన పదేళ్ల పాటు ఏం చేసాడంటే కొన అమ్మ కొన అమ్మ ఇదే పనిచేశాడు అంతే ఆ కొనటం అమ్మటంలో తెలివితేటలు బాగా వచ్చేసినాయి ఎంత తెలివితేటలు వచ్చేసినాయా అంటే ఒక్క గడ్డిపోత తయారు చేసింది లేదు ఒక గడ్డి పోత అమ్మింది లేదు ఆయన సొంతంగా కనీసం పిడికడి బియం పండించింది లేదు పోయి పిడికెడి బియ్యం అమ్మింది లేదు వస్తురూపేణ ఏమైనా చేశాడా ఏమీ చేయలే ఏం చేశాడు ఎంతసేపు ఈ షేర్లు అమ్మాడు ఆ షీర్లు కొన్నాడు ఆ షీర్లు అమ్మాడు ఈ షేర్లు కొన్నాడు తెలివితేటలు అందులో పనిచేసినాయి పరిణామం వచ్చేసింది ఎంత పరిణామం వచ్చేసింది అయ్యా ఎనభై ఏళ్లకు ట్రిలియన్ ఇయర్ అయ్యాడు డెబ్బై ఏళ్ళకు మొదలు పెట్టాడు ఎనభై ఏళ్లకు ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన పేరు వచ్చేసింది ఇప్పుడు ఆయన యొక్క ఆయన కూడా ఆయన అడిగాం ఏంటయ్యా బాబు ఏముందండి ఇదంతా చాలా చిన్న పైన అన్నాడు వారిని బాబె ఇంటర్వ్యూ చూడాలి నువ్వు చెయ్యాలనుకోవాలి కానీ చాలా చిన్న విషయం డెబ్బై ఏళ్ళ వరకు నన్ను ఈ ప్రపంచం గుర్తించిందే నాకేమైనా తెలుసు అనుకుందా నాకేం తెలియదు అనుకుంది ఏదో నేను కూడా సాధారణ మానవుడిగా నా పని ఏదో నేను చేసుకున్న డెబ్బై ఏళ్ళ వరకు నా జీవితం నేను జీవించా ఇప్పుడు ఆ లాస్టానికి నాకు ఇలా చేయాలనిపించింది నా అనుభవాన్ని నా తెలివితేటలందరినీ ఆ తెలివితేటలు తెచ్చి ఇందులో పెట్టా పెట్టేటప్పటికి ఏమైపోయింది పదేళ్లలో ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో ఆయన తయారైపోయాడు ఆయన్ని అడిగాం ఆయన అడిగిన అదే చెప్పాడు ఏం చెప్పాడు ఆ ఇదంతా చిన్న విషయం అండి వేదవ్యాసు అడిగాం ఆయన ఏం చెప్పాడు ఆ ఇదంతా చిన్న విషయం అండి అన్నాడు ఇప్పుడు వేద వ్యాసు మనం ఆదర్శంగా స్వీకరించాలా